ూ పాణపతిగూ హమే కవి కవీనా పవశ్రవస్తమ జ్యేష్టరాజమ్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వృతి సాదన శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా సన్నియమేంద్రియగ్రామం సమబుద్ధయ ప్రవే సర్వూతహితేరతా తే మామే ప్రప్నువంత వారు నన్ను మాత్రమే పుండెతరు అక్షరోపాసుకులవంట అక్షక పరబ్రహ్మను ఉపాసించువారు నన్ను మాత్రమే పూజ చేశారు ఈ విధమైన ఉపాసన చేసి వాళ్ళు చాలా అరుదుగా కనపడతారు ఈశ్వరుణ్ణి ఉపాసించే మీకు సర్వత్రా కనపడతారు మానవ మానవాళిలో మానవ సమూహంలో ప్రతి తొంభై తొమ్మిది కంటే ఎక్కువ శాతం ఈశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు మేము ఈశ్వరుణ్ణి నేను నాస్తికులను అనేవాళ్ళు కూడా ఈశ్వరుని ఉపాసిస్తూనే ఉంటారు ఎందుకంటే ప్రసక్త సేవ నిషేధ అని సంస్కృతంలో ఒక న్యాయం హోటం ఈశ్వరుని యొక్క ప్రసక్తి వచ్చినప్పుడే ఈశ్వరుణ్ణి నిషేధించటం అనేది ఉంటుంది ఈశ్వరుడు చిన్నపిల్లవాడు ఉన్నాడనుకోండి వాడికి ఈశ్వరుడి ప్రసక్తి ఉండదు కాబట్టి నిషేధము ఎంతసేపు చాక్యులెట్టి ప్రసక్తే తప్ప ఈశ్వరుడి ప్రసక్తి ఉండదు పిల్లలకి అని చెప్పి ఈశ్వరుణ్ణి వాళ్ళు నిషేధించారు లేదా అసలు నాస్తికుడు పని కట్టుకుని నిషేధిస్తూ ఉంటాడు ఈశ్వరుని ఎందుకంటే వాడి మనస్సులో ఎప్పుడు ఈశ్వరుడే ఉంటాడు ముఖ్యంగా నాస్తిక సమాజానికి ప్రెసిడెంట్గా కనుక ఉన్నట్లయితే వాడు ఈశ్వరుణ్ణి ఎప్పుడు స్మరిస్తూ ఉంటాడు ఎందుకంటే నిషేధించడం కోసమని కాబట్టి నిజానికి ఆస్తికుడు అప్పుడప్పుడు మాత్రమే ఈశ్వరుణ్ణి స్మరిస్తాడేమో కానీ ఇట్స్ ఎ కమిటెడ్ నాస్తికుడు ఉన్నాడు చూసారా వాడు సర్వ సర్వకాలము ఎందుకు ఈశ్వరుని స్మరిస్తాడు అసలు నాస్తికత్వము పొసగదు ఎందుకంటే నాస్తికుడు అంటే వాడు దేంట్లో జీవించాలి నాస్తిలో జీవించాలి ఇన్ నథింగ్నెస్ వాడు జీవించాలి హౌ కెన్ ఎనీబడి లివ్ ఇన్ నథింగ్నెస్ నథింగ్నెస్లో జీవించటం సంభవం కాదు ఎందుకంటే మీరు జీవించాలంటే నేల ఉంది నీరు ఉన్నది నింగి ఉన్నది నిప్పు ఉన్నది ఈ అస్థిలో మీరు జీవించగలుగుతారు కానీ నాస్తిలో ఎలా జీవించగలుగుతారు జీవించలేరు కాబట్టి ఎవడైతే నాస్తి అంటాడో వారికి జీవితమే లేదని ఉపనిషత్తు ఆ విషయంగా ప్రతిపాదిస్తుంది అస్థి బ్రహ్మేతి చే వేద సంతమేనంతతో విధురితి ఏమో మంత్రం తిరిగి ఉపనిషత్తులు అసద్బ్రహ్మేతి వేద చేతి సో ఎవడైతే బ్రహ్మ లేదు అంటే ఈశ్వరుడు లేదు అని స్వీకరిస్తాడో వాడు అసలు బ్రహ్మే తెలి అసన్నే వసభవతి వాడు స్వయంగా అసన్నైపోతాడు లేనివాడు అయిపోతాడు ఎందుకంటే వాడు లేదునో జీవించే ప్రయత్నం చేస్తాడు ఎవడూ కూడా లేదు అనే లేదునందు జీవించటము సంభవం కాదు ఉంది అన్నప్పుడే మీరు జీవించగలుగుతారు కాబట్టి నాస్తికునకు ఒక అనుభూతి రూపమైన యుక్తి కానీ లేక ప్రమాణబద్ధమైన యుక్తి కానీ ఏ విధమైన యుక్తి నాస్తికునకు లేదు ఎనివే కాబట్టి మానవ సమాజాలన్నీ కూడా ఆస్తికులుగానే మీకు భాషిస్తాయి ఈశ్వరుణ్ణి ఏదో రూపంగా ఉపాసిస్తూ అందరూ కూడా ఇంచుమించు అందరూ కూడా నాస్తికులే ఉపాసిస్తున్నారంటే ఇది చెప్పేది ఏముంది అయితే దేనికోసం ఉపాసిస్తున్నారు ఏదో ఒకటి పొందడం కోసం మనిషి ఉపాసిస్తూ ఉంటాడు ఎన్నో ఒకదాన్ని పొందాలి ఏ దేనిని పొందాలి సాధారణంగా డబ్బుని పొందడం కోసం ఉపాసన చేస్తూ ఉంటారు డబ్బు అంచేతనే మీకు గల్లా పెట్టిని పూజిస్తారు గల్లాపెట్టిని పూజించటందుకు అంటే మరి ధనం సో అలాగే షాప్ ఓపెన్ చేసినప్పుడు దేవుడికి పూజ క్లోజ్ చేసేప్పుడు పూజ చేస్తారు మానవులు ధనాన్ని ఉపాసిస్తారు ఈశ్వరుణ్ణి ధనము కొరకు ఉపాసిస్తూ ఉంటారు ఇక భోగముల కొరకు ఈశ్వరుని ఉపాసిస్తారు ఇవన్నీ అర్థ అర్థకామములు అర్థము కామము ఇహలోకంలో మనం పొందగోరేది రెండే అర్థము కామం ధనము భోగములు ఇక ఇహ ఇహము పరము అని అంటే ఈ దేహం ఇక్కడతోటి అంతమవుతుంది కానీ జీవుడు అంతమైపోడు జీవుడు కొనసాగుతాడు జీవుడికి అంతం ఉండదు అనంతుడుగా అలా కొనసాగుతూ ఉంటాడు కాబట్టి ఆ జీవుడికి పరము అనేది ఒకటి ఉంటుంది సో హీ విల్ సర్వైవ్ ది డెత్ ఆఫ్ ది బాడీ బాడీ అయితే మరణిస్తుంది కానీ నేను అలా మిగులు ఉంటుంది ఆ నేను మిగులు ఆ నేనుకి దుఃఖం కావాలా సుఖం కావాలా సుఖమే కావాలి ఆ సుఖం ఎక్కడుంటుంది స్వర్లోకంలో ఉంటుంది స్వహ సుఖాస్పదం విదు స్వర్గలోకము అంటే ఆ స్వర్ పదానికి అర్థం ఏంటంటే ఏది సుఖమునకు ఆశ్చర్యమో దానిని స్వరం అని అంటారు స్వర్గలోకము దుఃఖ అసంభిన్నం యత్ నా దుఃఖేన సంభిన్నం సుఖం ఏముందండి సుఖం కోసం స్వర్గం వెళ్ళేందుకు మా ఊళ్ళోనే ఉంది సుఖం అని ఎవడైనా అంటే కరెక్టే మీ ఊళ్ళో సుఖం ఉన్నమాట వాస్తవమే కానీ ఆ సుఖం దుఃఖంతో కలిసి కలిసి ఉంటుంది దుఃఖంతో మిశ్రితమై ఉంటుంది దుఃఖేన సంభిన్నం సంభిన్నం అంటే మిక్స్డే కానీ ఏ సుఖమైతే దుఃఖము యొక్క కలయిక లేకుండా ఉంటుందో అది స్వపదాస్పదం స్వహ అనే పదము చేత అది బోధింపబడుతూ ఉంటుంది అంటే స్వర్గలోకంలో సుఖమే ఉంటుంది కానీ దుఃఖం మానవ లోకంలో సుఖమున్న ప్రతి సందర్భంలోనూ దుఃఖం ఈ గులాబీను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం ఆ గులాబీని చూస్తే ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది కానీ ఆ గులాబీ వెనకాలే ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు కూడా ఎలా ఉంటాయో తెలుస్తున్నాం అండి మీరు ఎప్పుడైనా చూడండి ఈసారి చీల్ జాగ్రత్త అన్నట్టుగా ఉంటుంది ముళ్ళు ఎలా ఉంటుందంటే మంచి ఆ కొమ్మకి గట్టిగా ఫిక్స్ అయి ఉంటుంది ఇలాగా డేగ ముక్కులాగా వంకరగా ఉండి మంచి పవర్ఫుల్గా ఉంటుంది ఆ ముళ్ళు కేసి చూడగానే చీల్ జాగ్రత్త ఇవ్వడం అనుకుంటున్నామో అని హెచ్చరిక జారీ చేస్తుందండి ఆ పువ్వు ఆ పువ్వు వెనక్కాలే ఉంటుంది ముళ్ళు ఒక ఆయన ఏం చేశాడంటే ఒక కత్తిరో ఒకటి తీసుకున్నాడు తీసుకుని ఆ ముళ్ళుని కట్ కట్ కట్ చేసేసాడు కట్ చేసి ఆ పువ్వుని కట్ చేసి చేతిలోకి తీసుకుని ఇలా ముక్కు దగ్గర పెట్టుకున్నాడు పెట్టుకోగానే దానిలో ఉండి మధువును సేకరిస్తూ ఉన్నటువంటి మధుమక్షిక అది ఇక్కడ పుట్టింది ఇక్కడ పుడితే ఆ కుట్టగానే దమ్ముని చేయి దీన్ని విసిరేసి కళ్ళంబట బొటబట కన్నీళ్లు కరిచాడు ఎందుకంటే అంత నొప్పి కాబట్టి ఈ ప్రపంచంలో సుఖము వెనకాల దుఃఖము దాగి ఉంటుంది అంచేతనే స్వర్గం కోసం కోరతాడు మనిషి ఆ స్వర్గంలో సుఖమే ఉంటుంది కానీ దుఃఖము లేదు దాన్ని స్వర్గాన్ని పొందటానికి కావలసినటువంటి మెరిట్ పుణ్యం ఏదైతే కలదో దానికి పేరు సో ధర్మార్థ కామములు ఈ మూడు పురుషార్థాలు కాబట్టి ఇహలోకంలో ధనములు భోగములను కోరుట పరమునందు ధనములు భోగములను కోరుట దీంతో ఈ కోరుట ఈ కోరికలతోటి ధర్మార్థకామములు అనే మూడు పురుషార్థాలు కవర్ అయిపోయాయి సో మానవులు ఈ మూడు పురుషార్థముల కొరకు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు ఈ మూడు కాకుండా ఇంకొక లక్ష్యము కూడా ఉంటుందా ఈశ్వరుణ్ణి ఆరాధించటానికి అంటే చాలామందికి తెలీదు అలాంటి లక్ష్యం కూడా ఒకటి కానీ ఉంది ఆ లక్ష్యమే ఈశ్వరుణ్ణి ఈశ్వరుని కొరకు ఆరాధించుట మనం ఈశ్వరుని ఎందుకు ఆరాధిస్తాం ఈశ్వరుని పొందుట కొరకే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాము అంటే ఇంక వేరే లక్ష్యమేమీ ఉండదు అన్య లక్ష్యమేమీ ఉండదు దీన్ని అనన్యభక్తి అంట అన్యము ఎరుగని ఇతరము ఎరుగని భక్తి ఆ విధంగా అక్షర పరబ్రహ్మను అక్షర పరబ్రహ్మను పొందుట కొరకే ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు అక్షరోపాసకులు వాళ్ళు మరి ఇదేమి పొందుతారు ఆ అక్షర పరబ్రహ్మనే పొందదరుతే ప్రాప్తురండి మామూలుగా అయితే ఈ అక్షర పరబ్రహ్మను ఉపాసించేటువంటి పద్ధతి సో ఈ పురుషార్థానికి మోక్షము పేరు అంటే ధర్మార్థకామములకు అతీతమైన నాలుగవ పురుషార్థం పురుషార్థములు నాలుగు అని మనకు ప్రసిద్ధి వాస్తవంలో నాలుగు అండదు అంటే త్రీ ప్లస్ వన్ అంటే చాలా బాగుంటుంది ధర్మార్థకామంలోనే ఒక రకం పురుషార్థములు కొంత తక్కువ స్థాయికి చెందిన పురుషార్థములు మోక్షము సో ఈ అక్షరోపాసకులు ఆ ఉత్తమ స్థాయికి చెందినటువంటి సాధకులు వాళ్ళు తప్పనిసరిగా అంటే ప్రాప్తువంటి మామేవ ఇది ఏవా అన్నది అవధారణము అంటారు అవధారణము అంటే నొక్కి చెప్పుట నిశ్చయార్థము మాకు వేదాంతంలో న్యాయం ఒకటి ఉంది న్యాయం సర్వం వాక్యం సావధారణం అవధారణం ఎక్కడైనా వస్తే అది వాక్యం అంతకే అన్వయిస్తుంది ఇప్పుడు ఎలాగో చూడండితే మాం ప్రాప్వంతి ఏవ అని ఉన్నాయి కదా కర్తకర్మ క్రియా ఏవ ఈ ఏవాని తీసుకెళ్ళి వాక్యం అంతా అన్వయించాలి ఏవ మాం ప్రాప్నవంతి వాళ్ళు మాత్రమే నన్ను పొందుతారు ధర్మార్థకామములు వెంటబడి వాళ్ళు వాళ్ళని త్రైవర్గికులు ఉంటారు త్రివర్గము వెంటబడుతూ ఉంటారే వాళ్ళు సంసారంలోనే మిగిలిపోతారు తప్ప ఈశ్వరుణ్ణి పొందరు తే ఏవా అక్షరోపాసకులు మాత్రమే ఈశ్వరుణ్ణి పొందుతారు ఈ ఏవాని తే నుంచి మాముడి సృష్టి చేయండి తే మామేవ ప్రాప్తం ఉంటుంది ఈ అక్షరోపాసకులు ఉన్నారే వాళ్ళు స్వర్గానికి వెళ్తారా లేకపోతే ఇహలోకంలో ఏదైనా పదవులని వాటిని ఏమో పదోన్నతిని ఏమైనా పొందుతారా అంటే నో వాళ్ళు ఇలాంటివన్నీ పొందరు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు అక్షరోపాసకులకి డబ్బులు అవి ఏమీ రావు వాడు వేదవాడైతే వేదవాడుగానే ఉండిపోతాడు వాడికి భోగాలు అవి ఏమీ రావు మీరు అక్షరోపాసన చేస్తున్నారు కదా అది భోగాలు వచ్చి పడవు వాడు మరణించేహత్యాగం చేసిన తర్వాత మరణించడం అనేది ఏమీ ఉండదు అక్షరోపాసకులకు ఉంటే దేహత్యాగమే ఉంటుంది దేహత్యాగమైన తర్వాత స్వర్గాది లోకాలు కూడా వాడికి రావు వాడు మామేవ ప్రాప్నవంతు వాడు సాక్షాత్తుగా ఈశ్వరుణ్ణే పొందుతాడు అంటే తన ఎందు అంతర్నిహితమైన ఉన్నటువంటి ఈశ్వర భావాన్ని అభివ్యక్తం చేసుకుని వాడు జీవన్ముక్తుడైపోతాడు మామేవ ప్రాప్నవంతుడు నన్ను మాత్రమే పొందుతాడు ఇతరమును దేనిని పొందడు ఇప్పుడు ఏవాని స్త్రీ యొక్క సృష్టి చేయడు తే మాం నన్ను వాళ్ళు పొంది తీరుతారు పొందకపోవడం అనేది లేదు సర్వం వాక్యం సావధారణం ఇది ఒక న్యాయం కుర్వన్ నైవేహ కర్మాన్ని దిగి విషేచ్చత అనే వాక్యం దగ్గర కూడా ఈ న్యాయాన్ని అన్వయిస్తారు సో తే ఏవ మా ప్రవంతి తే మామేవ ప్రాప్వంతి తే మాం ప్రాప్వంత్యేవా ఇది అక్షరోపాసకుడు ఈ అక్షరోపాసకుడు అనే ఆ స్థితిని చేరుకోవటానికి ఉపాయమేమి అయితే మేము అక్షరోపాసకులు కావాలనుకుంటున్నాము హౌ టు గో అబౌట్ ఇట్ దాన్ని ఎలాగ మేము సాధించాలి అనుకుంటే మూడు పద్ధతులు చెప్పారు ఒకటి సన్నియమ్య ఇంద్రియ గ్రామం నెంబర్ వన్ అది నేను విస్తారంగా చెప్పాను ఇంక మళ్ళీ దాంట్లో ప్రవేశించాను ఎందుకంటే నేను ప్రవేశించానంటే బయటికి రాలేను చాలా టైం పట్టి అది ఫినిష్ అవుతుంది ఇంకా ఐ డోంట్ వాంట్ ఎంటర్ ఇంటుడ్ ఐ ఇంద్రియ సముదాయమును చక్కగా నియమించుకుని ఇట్ ఈజ్ నాట్ కంట్రోల్ ఇట్ ఈజ్ డిసిప్లిన్ అనే వివరాలన్నీ నేను చెప్పాను నెంబర్ వన్ నెంబర్ టూ సర్వత్ర సమబుద్ధయ నెంబర్ త్రీ సర్వభూత హితే వత ఈ మూడు ఈ మూడు మీరు కనుక సెటలైట్ చేసేసుకుంటే మీరు అక్షరోపాసకులు అనే టైటిల్కి అర్హులైపోతారు ఎప్పుడైతే మీరు అక్షరోపాసకులు అవుతారో అప్పుడు తే ప్రాప్తువంతు మామేవా ఆ పొందటము నిశ్చితము సో అంత సింపుల్ చూడండి రిలిజియాసిటీ అంటే ఆ దైవారాధన ఏమున్నా ఆరాధించటం అనేది దాన్ని ఒక తంతు మనం మార్చి కూర్చుంటే చాలా కష్టం అయిపోతుంది ఆ స్పిరిట్ లేకుండగా ఉడితే ఒక తంతు తంతు అంటే సంస్కృతంలో తంత్రము అని అంటారు దాన్ని తంతు తంత్రము అంటే తను అనే ధాతువుల నుంచి వచ్చింది తను ఇస్తారే ఉంటే ఎలా అలా పెంచుకుంటూ పోవడం ఆ కర్మ నుంచి అది వైల్డ్ గ్రాస్ లాగా పెరిగిపోతుందని ఓ మహాత్ముడి కంపేర్ చేశాడు అంటే కలుపు మొక్కలు పెరిగిపోతాయి అసలు మొక్కలు అందుకో అవి కనపడవు ఈ కలుపు మొక్కలు పెరిగిపోతాయి అలాగే కర్మ పెరిగిపోతుంది అలా ఒకదా ఒక కర్మలో ప్రవేశిస్తే అది చెలవలు పొలవలు చెలవలు పొలవలు అలా పెంచుకుంటూ మీరు దాంట్లో మునిగిపోతారు యూ ద నాట్ కమ్అట్ ఆఫ్ సో అంచేతనే దానికి తంత్రము అని పేరు వచ్చింది తను విస్తారే ఎలా విస్తరించడం దాని యొక్క స్వభావం కాబట్టి ఆ తంతు ఆ తంతు కింద మనం దయ మతాన్ని ఈశ్వరారాధనను ఒక తంతుగా మార్చుకుని అసలైన ఈశ్వరారాధన యొక్క స్పిరిట్ని మిస్ అవ్వటం చాలా దురదృష్టం అది ఆ మతం యొక్క వీక్నెస్ మతానికి వీక్నెస్ మతానికి బలహీనత మతానికి బలహీనత బాహ్యం నుంచి రాదు ఇప్పుడు కూడా దేహానికి బలహీనత బాహ్యం నుంచి రాదు బ్యాక్టీరియా వచ్చాయి ఇన్వేట్ చేసేయి బ్యాక్టీరియా వచ్చి దండ దండెత్తడం మూలంగా నాకు అనారోగ్యం అయిందని అనుకుంటాడు వీడు బ్యాక్టీరియా అని బ్యాక్టీరియా వచ్చి ఇన్వేట్ చేసే అనారోగ్యం వచ్చిన మాట కానీ వాస్తవం కానీ లోపల ఇమ్యూనిటీ అని ఒకటి ఉంటుంది రోగ నిరోధక శక్తి అంటారు ఆ రోగ నిరోధక శక్తి తగ్గడం మూలంగానే బ్యాక్టీరియా వస్తాయి బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటాయి ఇప్పుడు కొత్తగా ఏం రావు ఎప్పుడూ ఉంటాయి మీరు చుట్టూ ఏముంటాయనుకుంటున్నారు గాలినో బ్యాక్టీరియా ఉంటాయి మీరు మంచి నీళ్ళు తాగారంటే మీరు నీరు మాత్రమే తాగుతున్నాను అని మీరు అనుకుంటారు కానీ మీరు మైక్రోస్కోప్లో చూసినట్లయితే మీరు ఇంకా నీళ్లు తాగడం కూడా కష్టమైపోతుంది తాగలేరు బికాజ్ యూ డోంట్ డ్రింక్ వాటర్ యూ డ్రింక్ ఎ సొసైటీ సొసైటీని తాగేస్తారు మీరు దాంట్లో అన్ని జీవులు ఉంటాయి బ్యాక్టీరియా ఉంటున్నాయి కానీ అవి కనుక దేహానికి హాని కలిగించే ప్రయత్నం చేసేయా కాబడదా దే విల్ బి అటాక్ అండ్ డిస్ట్రాయ్ బై ది వైట్ బ్లడ్ సెల్స్ ఆ ఉంటుంది సిస్టంలో ఆ ఇమ్యూనిటీ ఉన్నంతసేపు చుట్టూ బ్యాక్టీరియా ఉండి కూడా మీకు హాని కలగదు ఆ కాంప్రమైజ్ అయిపోతే యు ఆర్ ఇన్ సీరియస్ స్ట్రబుల్ డయాబెటీస్ ఉంది అది అంత డేంజరస్ వ్యాధి వేదానికి ఒక ప్లే డైబెటీస్ ఆ డైబెటీస్ ఉండంటే అర్థం ఏంటి అది ఆ డైబెటీస్ అది ఏం చేస్తుందంటే ఈ చుట్టూ ఉండే బ్యాక్టీరియాని పిలుస్తూ రండి రండి మీరందరూ రండి నేను మీకు దారి తెరుస్తున్నా తలుపులు తెరుస్తున్నా రండి రండి చుట్టూ బ్యాక్టీరియాలను అన్నింటినీ ఏ బ్యాక్టీరియా కనపడితే దాన్ని ఆహ్వానించి తీసుకొస్తుంది ఆ డయాబెటీస్ మోస్ట్ డేంజరస్ కాబట్టి దేహానికైనా సంస్కృతికైనా మతానికైనా దేనికైనా కూడా ఆ ఛేవ ఉండాలి ఆ ఛావ ఎక్కడి నుంచి వస్తుంది తంతు నుంచి ఛావ రాదు ఆ స్పిరిట్ నుంచి వస్తుంది రెలిజియన్ అంటే అది రెలిజియన్ దిస్ ఈజ్ ది రెలిజియన్ నేను స్వామి వివేకానంద వేదాంతిక్ రిలిజియన్ అనే పేరుతో దాన్ని ఆయన వ్యాఖ్యానిస్తాడు సో వేదాంతిక్ రిలిజియన్ యొక్క ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఏమిటి అంటే సన్నియమ్య ఇంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ సర్వభూత హితేరత దే ఆర్ ది బేసిక్ కెనెక్ట్స్ ఆఫ్ వేదాంతిక్ రిలిజియన్ అంత ప్రధానమైన సూత్రాలు దాంట్లో సర్వత్ర సమబుద్ధయ సర్వమునందు సమబుద్ధి కలుగుతా కలిగి ఉండుట దీన్ని మూడు విభాగాలు చేసి అంటే ఆ సమత్వమును బాగా లోతుగా మనం అధ్యయనం చేసి ఆకలింపు చేసుకోవడం కోసమని నేను దాన్ని అధిదైవ అధిదైవము అనే అంశంలో సమత్వం ఎలాగా అని చెప్పాను అధిభూతము అనే అంశంలో ఎలాగా అది కూడా చెప్పాను నేను ఇంకొకసారి భాగవతంలో శ్లోకం హి గుర్తుకొచ్చింది సర్వభూతూ మద్భావం పుంస భావతశ్ శ్చిరా స్పర్ధాసూయా తిరస్కారా సాహంకార వియంతి అని శ్లోకం ఉంటుంది భాగవత శ్లోకాలు కొంచెం అలా కఠినంగా ఉంటాయి చదువుతోనే బుద్ధికి వచ్చేయం భాగవతం యొక్క శైలి అలా ఉంటుంది సో ఇప్పుడు చూడండి సకల ప్రాణుల ఎందు దర్శించటం అభ్యాసం చేయాలి భావయత చిరా సకల ప్రాణుల ఎందు దర్శించటం ప్రయా ప్రయత్నం చేయాలి సాధారణంగా మానవ స్వభావం ఎలా ఉంటుందంటే స్పర్ధ అసూయ తిరస్కారని మూడు ఉంటాయి ఇప్పుడు మనిషి ఉన్నాడనుకోండి వాడికంటే ఎక్కువ ఎక్కువ స్థాయిలో ఉన్నవాడిని చూస్తే అసూయ ఉంటుంది వాడికంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడిని చూస్తే తిరస్కారం ఉంటుంది వాడితో సమానమైన స్థాయిలో ఉన్నవాడిని చూస్తే స్పర్ధ ఉంటుంది చూడండి మూడు స్పర్ధ అంటే కాంపిటేషన్ మూడు ఎక్కడైనా మీకు మూడు మానవులు అలా ఉంటారు స్పర్ధ అసూయ తిరస్కార ఇతరుల ఇప్పుడు మీరు కుక్క ఏదో మాకు ఒక మనిషిని చూశారనుకోండి బాగా డబ్బున్నవాడు మీకంటే అధికుడు అనిపిస్తే అయా కూర్చోండి అని ఆయన కూర్చోబెట్టి మీరు అదే తక్కువ వాడని తక్కువ వాడంటే మన అభిప్రాయం తక్కువ ఎవరూ లేడు కానీ ఏదో సోషల్ సోషల్ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి వాడు వాడేదో పది మనిషో లేకపోతే కారు డ్రైవ్ చేసేవాడు ఇటువంటి కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి వీళ్ళు తక్కువ వాళ్ళ పరిగణిస్తారు సమాజంలో అలా చాలా తప్పది అని మరి అలా చేస్తారు రిక్షా తొక్కి అలాగా అలా రిక్షాన్ని పిలిస్తే ఈ విల్ కంటే రెవల్యూషన్ ఉంది సొసైటీ ది విల్ నాట్ యాక్సెప్టెడ్ చాలా తప్పది సో తక్కువ వాడని అభిప్రాయం నుంచి వస్తే ఇటువంటి దోషాలన్నీ కూడా వాళ్ళని కింద కూర్చోమడం తక్కువ వాడు కింద కూర్చోమడం వినయంతో విద్యార్థి గురువు దగ్గర కింద కూర్చోవడం ఈజ్ నాట్ ది పాయింట్ కాబట్టి వాడి ఎందు తిరస్కార బుద్ధి తర్వాత తనతో ఈక్వల్ ఎవడైనా ఉన్నాడు అనుకోండి వాడందు స్పర్ధ ఐ హెవ్ టు అవుట్ షైన్ దిస్ ఫెలో అంటే వాడికంటే నేను నిండిపోవాలి సో మానవీయ సంబంధాలు ఈ మూడు దోషములతో నిండి ఉంటాయి స్పర్ధ అసూయ తిరస్కారాహ అక్కడ గమనించవలసిన పాయింట్ ఏమిటంటే ఈ మూడు కూడా ఒక సెంట్రల్ యాంకర్ ఒకటి ఉంటుంది దానికే అహంకారము అని పేరు కాంపిటీషన్ ఒకటి ఎప్పుడుంటుంది కాంపిటీషను మీ మీ అనేది బలంగా ఉన్నప్పుడు అహంకారం బలంగా ఉన్నప్పుడు స్పర్ధ అహంకారం బలంగా ఉన్నప్పుడు తిరస్కారం తర్వాత అహంకారం బలంగా ఉన్నప్పుడే ఈ చేతులు నలుపుకుంటూ నిలబడ్డం పై అధి దగ్గర చేతులు నలుపుకుంటూ ఉండడం దొంగ వినయాన్ని ప్రదర్శించడం ఇదంతా కూడా ఈ ఇదంతా కూడా అహంకారం నుంచి వస్తాయి తర్వాత ఇతరులలో దోషావిష్కరణ చేయటం అసూయ ఇతరులు ఎందు దోషాన్ని ఆవిష్కరిస్తూ ఉండడము అది కూడా అహంకారం ఉండాలి లోపల మీ అనే అహంకారం అనేటువంటి యాంకప్ చుస్తూ ఇవి ఉంటాయి మీరు ఎప్పుడైతే సర్వ ప్రాణులూ ఈశ్వరుణ్ణి దర్శిస్తారు సకల ప్రాణులూ అంటే సర్వభూతేశుమద్భావం అంటే సర్వత్ర సమబుద్ధయ ఈశ్వరుడికి సముడు అని పేరు ఈశ్వరులు ఎక్కడిపప్పుడు మీరు సమ కదా అంటే నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత సో సమత్వము ఎక్కడుందో అది అది ఈశ్వరుడు వైషమ్యం ఎక్కడుందో అది జీవుడు ఏదో ఇల్లరా పెళ్ళు కూర్చో అంటే జీవుడు అయినా ఇల్లరా ఏమిటి మంచినీళ్ళు తగుతావా టిఫిన్ ఏమైనా చేసేవా అని మీరు ప్రేమ గడ్డ కూర్చో సోఫాలో కూర్చో అని మీరు కూర్చున్న సోఫాలో వాటిని కూర్చోబెట్టుకుంటే అది దేవుడు కాబట్టి ఎక్కడ సమత్వం ఉంటే అక్కడ అది అది ఈశ్వరతత్వం ఈశ్వరుడు అంటే ఓ పెద్ద ఆయనగా పరిగణించకూడదు ఓ పెద్దయన కొంత తంతు చేస్తే సంతోషపడతాడు అని అలా కాదు ఈశ్వరుడు అన్నది ఓ కాదు ఈశ్వరుడు ఒక తత్వం ఒక ఒక ప్రిన్సిపుల్ ఒక తత్వము ఈ తత్వం ఎక్కడుంటుంది ఆకాశంలో ఉంటుందా భూమి మీద ఉంటుందా మీకంటే బయట ఉండదు ఈశ్వరుడు అనే తత్వం మీకంటే బయట ఆకాశంలోనూ భూమి లోపల పైన ఉండదు ఆ తత్వము మీ హృదయంలో అనుభూతి రూపంగా ఆవిష్కృతమవుతుంది కాబట్టి ఏ క్షణంలో మీరు సమత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటారో ఆ అనుభవ రూపంగా ఈశ్వరుడు మీకు అనుభవ అనుభవ రూపంగానే ఉంటాడు ఈశ్వరుడు తత్వమశే అర్థం అది ఈశ్వరుడు పెద్ద ఆయన అక్కడెక్కడో కూర్చుంటే తత్వమశే ఎలా ఉంటాడు మీరిక్కడున్న ఈ కోన్కిష్కాహాయి వీడు తత్వ తత్వ ఎలా అవుతాడు అవడవు ఈశ్వరుడు అంటే ఒక తత్వము అది హృదయంలో అనుభవ రూపంగా అది ఆవిష్కృతం కాబట్టి మీరు హృదయంలో వైషమ్యాన్ని నింపుకుని ఉన్నంత వరకు భేదబుద్ధిని కలిగి ఉన్నంత వరకు మీరు బాహ్యంలో ఎంత తంతులు నిర్వహించినప్పటికీ మీరు ఈశ్వరుడికి దూరంగానే ఉండిపోతారు ఆ సమత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు కాబట్టి ఒక దృష్టిలో లౌకిక దృష్టిలో వాడు కా వాడు కాంపిటే కాంపిటేటివ్ పర్సన్ అవ్వచ్చు లేకపోతే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు కావచ్చు లేకపోతే మనకంటే పెద్ద స్థాయిలో ఉన్నవాడు కావచ్చు లౌకిక దృష్టిలో కానీ ఎప్పుడైతే మనం ఆ భావనను కలిగి ఉంటామో అప్పుడు అందరి అందు ఒకే ఈశ్వరుణ్ణి దర్శిస్తాం కాబట్టి ఆ సమత్వము అది ఎప్పుడైతే మీరు ఈ స్పర్ధ అసూయ తిరస్కార అని మూడు రూపాలుగా ప్రకటన అవుతూ ఉంటుంది ఎక్స్ప్రెస్ అవుతూ ఉండేటువంటి ఆ ఆ వైషమ్యాన్ని మీరు కోనాడి దానిని తిరస్కరించి సమత్వమునందు ప్రతిష్ఠితులై ఉంటారో అప్పుడేమవుతుందో తెలుసునండి సాహంకార వియంతి ఈ మూడు పోతూనే అహంకారం కూడా ఈ మూడు ఉంటేనే అహంకారం బలంగా ఉంటుంది ఈ మూడు మీరు కాంప్లికేషన్ కాంపిటీషన్ యూ డోంట్ కంపీట్ విత్ ఎనీ అదర్ పర్సన్ కాంపిటీషన్ ఎందుకు వస్తుంది మిమ్మల్ని మీరు ఇంకొకళ్ళతో పోల్చుకుని ముందు పోల్చుకుని తర్వాత కంపీట్ చేస్తారు కాంపిటీషన్ అసలు పోల్చుకోవడమే ఉద్దేశం పోల్చుకోవడమే ఉండదు తనను తాను ఇంకొకళ్ళతో పోల్చుకోవడం అనేదే ఉండదు దెన్ దెర్ ఇస్ నో కాంపిటీషన్ సో ఆ విధంగా ఎప్పుడైతే ఈ మూడు దోషాలను స్పర్ధ సూయా తిరస్కారము అనే మూడు దోషాలను మీరు తోసిపుచ్చుతారో ఆ సమత్వము యొక్క బలం తోటి అప్పుడు అహంకారంతో సహా పోతాయి సాహంకారాహ వియంతి అవి పోయప్పుడు వాటికి బాస్ అహంకారం ఆ బాస్సును కూడా తీసుకుని అవసరం పోతాయి దాంతో ఏమైపోతుంది ఈగోలెస్ అవేర్నెస్ అంటారు అంటే ఈగోలెస్ అవేర్నెస్ ఛాయిస్ లెస్ అవేర్నెస్ అని సో జీట్టు కృష్ణమూర్తి మహాశివుడు చాయిస్ లెస్ అవేర్నెస్ అనే వర్ణించినాడు ఈగో లెస్ అవేర్నెస్ అని నిసర్గదత్త మహారాజ్ముగలైన మహాత్ములు వర్ణించారు ఆ చేతన ఆ చేతన మనిషి అంటే చేతన యు ఆర్ వాట్ యువర్ కాన్షియస్నెస్ ఈజ్ ఆ చేతన ఎటువంటి చేతన అహంకార రహితమైనటువంటి చేతన తర్వాత చాయిస్ లెస్ అవేర్నెస్ దానికి ఇంకా వస్తాను కాబట్టి ఈ విధంగా అధిభూతము నందు మనం అభ్యాసం చేయాలి ఈ విషయాన్ని నేను కొంత చెప్పి ఉన్నాను క్రితం క్లాసులో అధిభూతమైన తర్వాత ఇప్పుడు అధ్యాత్మమునందు సమత్వము ఇది అన్నిటికంటే కఠినమైనది అధిదైవ సమత్వం తేలిక దేవుడిని ముక్కలు కాదు రాబవో అంతా ఒకటేమంటే అవి కరెక్ట్ అయినా ఓ దండం పెట్టు ఊరుకోవడం తేలిక అధిభూతమునందు సమత్వం కఠినం అధ్యాత్మమునందు సమత్వం మరీ కష్టం ఇప్పుడు అధ్యాత్మమునందు సమత్వం ఎలాగంటే మనకి జీవితంలో సుఖ దుఃఖములు తారశిల్లితో ఉంటాయి ఓ పరిస్థితి ప్రతికూలము అని మనకు అనిపిస్తుంది దానివల్ల దుఃఖాన్ని అనే దుఃఖం మనకు అనుభవానికి వస్తుంది ఇంకో పరిస్థితి అనుకూలము కాబట్టి సుఖానికి హేతు అవుతూ ఈ సుఖ దుఃఖములు మనకు అనుభవానికి వస్తాయి ఇప్పుడు ఇక్కడ సమత్వం ఎలా కుదురుతుంది సుఖం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోవాల దుఃఖం నవ్వుతాం సమత్వం ఎలా ఇది ఒక పెద్దమేమో అవసరం కొంచెం ఓపికగా దీన్ని ఓపిక అంటే ఫిజికల్ ఎనర్జీ అనే అభిప్రాయం కాదు కొంత ఓపెన్ మైండ్ వెజ్ చేస్తారు కొంత ఓపెన్గా మనకి తెలుసును అని అనుకోకూడదు ఇప్పుడు కూడా ఓపెన్గా రిసెప్టివిటీ మెయింటైన్ చేసుకుంటూ ఓపెన్ మైండ్ తోటి మనం వినడానికి ప్రయత్నం చేయాలి ఏదో విస్తాడు సుఖం సుఖంగా వింటాడు దుఃఖం దుఃఖంగా వింటాడు అలాగా అలాగే స్థూలంగా అంటే బండగా దాన్ని పరిశీలించకూడదు ఎందుకంటే సుఖము దుఃఖము ఉన్నవి అవి దే మెంటల్ ప్రాజెక్షన్స్ మనస్సు యొక్క అధ్యా ఇప్పుడు వర్షం పడింది అది సుఖమా దుఃఖమా చెప్పండి ఓ కథ చెప్తూ వినుంటారు ఈ కథ ఒక ఆయనకి ఇద్దరు కూతురుళ్ళు నాకు ఈ కథ ఇష్టం ఎందుకంటే నేను ట్రై చేశాను దీన్ని మారుద్దామని అది మార్చడం కుదరలేదు ఎందుకంటే సో పవర్ఫుల్ ఎస్ స్టోరీ పవర్ఫుల్ అంటే ఒక పాయింట్స్ బాగా ప్రజెంట్ చేస్తున్నాడు ఒక ఆయనకి ఇద్దరు కూతురు ఇద్దరు కూతురు పెళ్లి చేశాడు మధ్య కూతుడు ఇప్పుడు మధ్య తరగతి సో ఆ కూతుళ్ళని చూసుమని ఆయనకు మనసు కలిగింది రోజు పొద్దున్నే ఏముంది నాలుగు మైళ్ళు నడిస్తే ఒక కూతురింటికి వెళ్ళొచ్చు మరో నాలుగు మైళ్ళు నడిస్తే ఇంకో కూతురింటికి అంటే అక్కడే విలేజెస్లో వివాహాలు సో పొద్దున్నే బయలుదేరి ఆయన నడిచి మధ్యాహ్నం పాపండిపడికి పెద్ద కూతురింటికి వెళ్తాడు వెళ్ళేప్పటికీ వాళ్ళ ఇంట్లో ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఉత్సవము ఈ గత వారం రోజులుగా మంచి వర్షాలు కురిసి నాట్లు ఈ వరి నాట్లన్నీ అయిపోయి వాళ్ళు వ్యవసాయం మంచి ఫస్ట్ క్లాస్ ఆరంభం అయిపోయింది డ్యూరింగ్ అ ఫెస్టివల్ ఆ వేళ బూర్లు పులిహార ఇలాంటి మంచి పదార్థాలన్నీ తయారు చేసి ఉత్సవం చేస్తున్నాను భర్తతో కలిసి తండ్రిని చూడగానే మహానందపడిపోయింది నమ్మద సరైన సమయానికి వచ్చేవాడిని మంచి పడుకున్నా భోజనం పెడుతుంది ఆ ఉత్సవంలో పాల్గొంటాడు అయిపోతుంది భోజనం చేసి కొంచెంసేపు విశ్రమించి ఈ రెండో కూతురుని చూడడానికి మళ్ళీ ఇంకో నాలుగు మహిళలు నడిచి వెళ్తాడు వాళ్ళు దుఃఖాన్ని అనుసరిస్తూ ఏడుపున కాలు పెట్టుకుని ఏడుస్తూ ఎందుకంటే వాళ్ళు కుండలు తయారు చేసి ఆ కుండలు తయారు చేసిన కూడా వర్షానికి తలిసిపోయి ఆ మట్టి కూడా కొట్టుకుపోయింది ఇంకా మళ్ళీ మట్టితో సహా అంతా లాస్ట్ కాబట్టి రాబోయేటువంటి ఆ సంత ఉంటుంది అంటే పెద్ద పెద్ద మార్కెట్ డే ఉంటుంది ఆనాటికి కొండలు తయారు కావు అంటే ఈసారి మార్కెట్ డేకి నో సేల్స్ నో ఇన్కమ్ వాళ్ళకి రాబోయే రెండు మూడు మాసాలు చాలా డార్క్గా కనపడుతున్నాయి చాలా కష్టంలో ఉన్నారు సరిగ్గా అప్పుడు వెళ్తాడు వెళ్తే నాన్న ఇది కుమారుల వర్షాలు వచ్చి మా జీవితాలను పాటి చేసి పెట్టే నువ్వు ఇదే రోజున వచ్చాము అని పాపం చాలా దుఃఖంగా ఉంటుంది సరే అతను ఓదార్చి మొన్నడు కొద్దినే లేచి ఇంటికి వచ్చేస్తాడు ఇప్పుడు ఇతనికి సుఖించాలంటారా దుఃఖించాలంటారా ఇప్పుడు ఇతను సంతోషపడాలా అతను దుఃఖ దుఃఖపడాలా పెద్ద చూసి సంతోషించాలా రెండో కూతుర్ని చూసి దుఃఖించాలా ఇప్పుడు వర్షము అనుకూలం అనుకోవాలా ప్రతికూలం అనుకోవాలి అతను ఏం చేసేదంటే వర్షమే గానది అదే అనుకూలము కాదు ప్రతికూలము కాదు ఇట్స్ అన్ అది అనుకూలము ప్రతికూలము అని మనస్సు దానికి ఒక లేబుల్ని వేస్తుంది స్వతహాగా వర్షము అది అనుకూలమా ప్రతికూల అది ఒక ఘటన ఇట్స్ ఘటన అది మనకు అనుకూలమా ప్రతికూలమా రేపా ఇట్ ఈస్ నేదర్ అనుకూలం నారు ప్రతికూలం అనుకూలము కాదు ప్రతికూలము కాదు అనుకూలమైతే సుఖము ప్రతికూలమైతే దుఃఖము ఇప్పుడు వర్షము సుఖమా దుఃఖమా అది సుఖము కాదు దుఃఖము కాదు అది ఖము ఖమ్ ఖమ్ అంటే స్పేస్ ఈవెంట్స్ అన్నీ కూడా స్పేస్లో జరుగుతాయి అది సుఖము కాదు దుఃఖము కాదు ఖమే ఖమ్ ఇప్పుడు మీ మనస్సు దాని ముందు సు పెడితే అది సుఖమైంది దుహు పెడితే దుఃఖమైంది కాబట్టి సుఖ దుఃఖములు అవి అప్సల్యూట్ కాదు అది రిలేటివ్ అప్సల్యూట్ కావు ది రిలేటివ్ అది ఆ మనస్సును బట్టి ఉంటుంది అంచేతనే ఓ మహాత్ములు అంటారు సుఖము కానీ దుఃఖము కానీ ఏది ఏ ఘటనైనా తనంత తానుగా అది తనంత తానుగా అంటే నేను అప్సల్యూట్ సెన్స్ సుఖము కాదు దుఃఖము కాదు ఆ ఘటన ఆ ఘటన యొక్క అండర్స్టాండింగ్ ఆ ఘటన వీడికి తెలుసు ఉండాలి ఈ ఘటన ఎలా జరిగింది అని వీడికి తెలుసు ఉండాలి వీడికి తెలియలేదనుకోండి వీళ్ళు ఎదురబోతుందిగా వర్షం పడింది అనుకోండి ఇప్పుడు ఆ వర్షం సుఖమా దుఃఖమా నేడ్ ఆ ఘటన The cognition of that event. That event is a form of consequences. He will be able to get the same thing. Then, in addition to that, he has an identification with it. One thing that he has in a positive sense or in a negative sense. In this sense, he has an identification with it. ఘటన తనంత తానుగా సుఖము కాదు దుఃఖము కాదు కాగ్నిషం లేదనుకోండి సుఖము కాదు దుఃఖము కాదు ఘటన ఉంది అగ్నిషన్ ఉంది కానీ వీడు ఐడెంటిఫై అవ్వడం వీడు ఎదంటే ఐడెంటిఫై సుఖము కాదు దుఃఖము కాదు ఈ మీమాంస ఎంత లోతుగా పోతుందంటే ఇప్పుడు మనిషికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రారంభ కర్మానుసారంగా వస్తుందని ఓ వాక్యం అవుతున్నాం శాస్త్రం చెప్పిన మాట ప్రారంభ కర్మానుసారంగా అంటే మనం చేసుకున్న పుణ్యపాపాలను బట్టి సుఖ దుఃఖాలు వస్తాయని వాక్యం ఉంది కదా మరి దాని మాట ఏమిటి అంటే చూడండి మనం చేసుకున్న పుణ్యపాపములు ఒక ఘటన ఘటిలుటకు హేతువులు అవుతూ అవ్వచ్చును వర్షం పడింది అనుకోండి ఆ జీన్ల యొక్క పుణ్యాన్ని బట్టి పాపాన్ని బట్టి వర్షం పడింది ఓకే దాని కాగ్నేషన్ ఆ ఘటన యొక్క కాగ్నేషన్ అంటే ఘటన యొక్క పరిస్థితి అంతా అవగాహన వచ్చుట అది కూడా ప్రారంభాధీనంగానే అవ్వచ్చు ప్రారంభాన్ని బట్టి మనకు ఆ విషయమంతా పరిగణనకు వస్తుంది ప్రారంభము యొక్క ప్రారంభము యొక్క It is ఇట్స్ ఇట్ That అప్ టు దట్ ఉంటుంది అంతేగాని ప్రారంధము మిమ్మల్ని ఆ ఘటనతో అనుకూలము లేక ప్రతికూలము అనే అధ్యారోపాన్ని చేసి చాలాతోటి సాధాత్మ్యము అవ్వమని ప్రారబ్ధం చెప్పదు ప్రారంభం యొక్క వ్యాప్తి అంటే ప్రారంభము ఎంతవరకు ప్రవేశిస్తుంది అంటే ఘటన ఘటలుట ప్రారంభమే ఆ ఘటన మనకి అనుభవానికి వచ్చుట ప్రారంభమే ఇప్పుడు ఆ అనుభవము దుఃఖముగా పరిణమి పరిణమించుటా లేక సుఖముగా పరిణమించుట అది ప్రారంభం కాదు మరి అది ఏమిటది అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ఘటన ఆ ఘటన అనుభవానికి వచ్చినప్పుడు ఇది నాకు అనుకూలము ఇది నాకు ప్రతికూలము అనే అహంకారము మమకారము ఉంటాయి వాటి బేసిస్ మీద ఒక తాదాత్మ్యం నిర్మాణం అవుతుంది ఆ అనుకూల ప్రతికూల భావన వీడు మనుషులు ఎలా ఉంటారంటే అది తప్పనిసరిగా ప్రతి ఘటన అనుకూలమో ప్రతికూలమో అయ్యి ఉండాలి అని అలాగే వెయిటింగ్ ఫర్ ఇట్ అన్నట్టుగా వెయిటింగ్ ఫర్ ఇట్ ఎవడైనా వస్తున్నారంటే వీడు మిత్రుడైనా అవ్వాలి శత్రుడైనా అవ్వాలి అన్నట్టుగా అరే నీడ్ నాట్ బి మిత్రుడు కానక్కర్లేదు శత్రువు కానక్కర్లేదు ఉదాసీనుడు కావచ్చు అంటే మనస్సు బాగా వైషమ్యంతో నిండిపోయినప్పుడు ప్రతి వాణ్ణి శత్రువు మిత్రుడు మిత్రుడు శత్రువు అని అలాగా విభాగం చేయటానికి మనుషులు అలవాటు పడుతుంటారు అంతా విభాగం చేయడానికి అలవాటు పడుతుంటారు భేద బుద్ధి అంటారు దాన్ని భేదబుద్ధి ఏదో ఘటన అవుతుంది ఇది మంచిగా చెడా వై మంచి కానక్కర్లేదు చెడు కానక్కర్లేదు ఇట్ కెన్ బి లెఫ్ట్ ఇన్ ఇట్స్ ప్లేస్ సమమ్ మంచి కానక్కర్లేదు చెడు కానక్కర్లేదు వై షుడ్ ఇట్ బీ ఇప్పుడు సూర్యోదయం మంచా చెడా ఏమన్నమాటది మంచి కాదు చెడు కాదు వర్షము పడుతా మంచే చెడు మంచి కాదు చెడు కాదు కానీ మానవుల యొక్క మనస్సు ఎలా ఉంటుంది ప్రతి ఘటనను మంచి చెడుగా విభాగం చేయటం సుఖము దుఃఖము అనుకూలము ప్రతికూలము ఇలా విభాగం చేయటం ఈ తాదాత్మ్యము అంటే ఆ ఘటనతోటి అహంకారానికి తాదాత్మ్యము ఐడెంటిఫికేషన్ అది ప్రారంభము యొక్క ఫలం కాదు మరి దేని ఫలము అజ్ఞానము యొక్క ఫలము కాబట్టి ప్రారంభము వల్ల సుఖ దుఃఖాలు వస్తాయా ఎస్ అండ్ నో ఎస్ అప్ టు ఎన్ ఎక్స్టెంట్ ఫైనల్గా ఈ అజ్ఞానము జోడించకుండా ఇది సుఖ దుఃఖాలు ఉండవు కాబట్టి సుఖ దుఃఖాలు వచ్చేయంటే ఎలా వస్తాయి ఘటనలు ఘటిల్లు చుండుతా ఆ ఘటనలు మనకు అనుభవములకు వచ్చుట ఆ పైన అహంకార మలకారపూర్వకమైనటువంటి సాదాత్మ్యము వైషమ్య బుద్ధి పురస్కృతమైన తాదాత్మ్యము మీరు మూల మూలాన్ని మూలంలో దోషాన్ని పసిగెట్టి దానికి మందు వేయటం ఎలాగంటే మీ తరఫు నుండి ఆ తాదాత్మ్యములను ఆ అనుకూల ప్రతికూల భావనలను న్యూట్రలైజ్ చేసేసి సమత్వ బుద్ధిలోకి వచ్చేసేది అదంత తేలికేమీ కాదు నేను జస్ట్ ప్రిపేరింగ్ ది గ్రౌండ్ ఆ సమత్వానికి కొంత ఫౌండేషన్ నేను తయారు చేసుకున్నాను కాబట్టి సమత్వం ఈజ్ పాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ మీరు ప్రారబ్ధాన్ని దేవుణ్ణి వీళ్ళని ఇదంతా ప్రతిదానికి ప్రారంభాన్ని దేవుణ్ణి అలాగా మీరు పోర్ట్ చేస్తూ అది సాధారణ విషయాలు అదే ఎప్పుడు ఉండేవే దేవుడు ఎప్పుడూ ఉండేవాడి ప్రారంభం ఎప్పుడూ ఉండిదే సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది రెండు లేనప్పుడు ఎప్పుడు ఉండేవాటిని అలాగా పట్టుకోకూడదు అసాధారణమైనది పట్టుకోవాలి కాబట్టి ఆ సాధాత్మ్యం ఏదైతే కలదో ఆ వైషమ్య బుద్ధి భేదబుద్ధి ఏదైతే కలదో దాని ఎందు దోషము కలదు అంటే మీరు అనొచ్చు ఏదైనా ఒక ఘటనను వైషమ్యం లేకుండా వంద్వముల కింద విడదీయకుండా చూడటము సంభవమా అసంభవము పాసిబుల్ ఎందుకంటే ఇది మనస్సులో ఉండేటువంటి దోషం మనస్సు ఏం చేస్తుందంటే దానికి ఓ ఎజెండా ఉంటుంది ఎజెండా అంటారు మనస్సుకి ఎజెండా ఉంటుంది పార్టీకి ఎజెండా ఉంటుంది అన్నట్టు మనస్సుకి ఎజెండా ఉంటుంది ఓ ఎజెండా ఉంటుంది అంటే ఆ ఎజెండా ఎలా ఉంటుంది అది ఏదో ఒక కోరిక ఉంటుంది మనస్సుకి అబ్బాయి మేమేం కోరుకున్నామండి కోరిక లేదు లేవంటే కోరికని మీరు అనుకోవచ్చు ఉంటుంది అపేక్ష అంటారు సమ్ ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా సమ్ ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా వేడి ఎక్కువగా ఉండండి కొంచెం తలబడితే బాగుంటుందంటే ఇద్దరు ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా ఆ మాట అనుకోగానే మీకు దుఃఖం కలిగిందా లేదా ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది సూర్యుడు చల్లబడితే బాగుందో అని మీరు అనుకోగానే మీకు దుఃఖం కలిగింది ఎందుకంటే ఆయన ఏం వెంటనే చల్లబడ్డావు ఆయనకి టైం వచ్చినప్పుడు చల్లబడతాడు సూర్యుడి కిరణాలు మే నెలలో వెర్టికల్గా పడతాయి అంటే ఎండ ఎక్కువ ఉందని అల్లం విషయం తెలుసుకోవాలి సూర్యుడి కిరణాలు మే నెలలో వెర్టికల్గా పడతాయి ఎప్పుడైనా ఈ టీవీ వాళ్ళు రికార్డు చేసేప్పుడు వాడు ఆ థౌజండ్ క్యాండిల్ బల్బు ముఖం మీద పెట్టేస్తాడు మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా పెట్టేస్తే ఎలా ఉంటుంది ఏదో ఒక గాడి పోయి పక్కన కూర్చున్నట్టు ఉంటుంది పాఠం చెప్పమంటాడు సో గాడి పోయ్యి అంటే తెలుసు కదా నిప్పులో కొలిమి పక్కన కూర్చున్నట్టు ఉంటుంది ఆ దీపాల ముందు కూర్చోవడం ఎందుకంటే వెక్టికల్గా పెడతాడు నేను చెప్పాను వెక్టికల్గా పెడితే నేను చెప్పను అంటే మీరు చెప్ప మీరు వెక్టికల్గా నాకు అవసరం యూ అడ్జస్ట్ డోంట్ పుట్ వెక్టికల్ వ్యక్తికల్ అంటే ఇలా డైరెక్ట్గా పెట్టడం ఇక్కడ ఒకటి పెట్టడం అలా పెట్టదు ఆ కారణంలో కానీ ఇక్కడ కనీసం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పడితే కిరణ్ ఆ కిరణాలు కొంత చల్లదనం వస్తుంది సో ఆ విధంగా మే నెలలో సూర్యుడు కిరణాలు భూమి మీద వెర్టికల్గా పడతాయి కొంచెం రోహిణీకార్త పూర్తి థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ వచ్చేప్పుడు కొంచెం ఇలా యాంగిల్ మారుతుంది చల్లదనం వస్తుంది వర్షాల తర్వాత వస్తాయి కాబట్టి ఊరికే అపేక్ష పెట్టేసుకుంటే మీకు పోతదేమీ కనుక ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్ట్ అపేక్ష మనస్సు అపేక్షలు ఉంటుంది కోరికలు ఉంటాయి ఈ కోరికలు అపేక్షలు ఎప్పుడైతే వస్తాయో నా కుడాడికి ఫస్ట్ క్లాస్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటాడు ఐఎం ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ క్లాస్ అంటే అర్థం ఏంటి హీ యాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ది గ్రౌండ్ ఫర్ సుఖ ఆర్ దుఃఖ ఎందుకంటే వైషమ్యాన్ని నిర్మాణం చేసి పెట్టుకున్నాడు కదా ఆ నిర్మాణం చేసి పెట్టుకోవడం వల్లనే సుఖ దుఃఖాలు వస్తాయి సపోజ్ ఏ వైషమ్యము లేదనుకోండి ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అందరి పిల్లలాగే వాడు వాడికి వచ్చిన మార్పులు ఏవో వాడికి వస్తాయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటే అలా నడుస్తుంది ఎదేవో భవతి తదేవ మంగళాయ ఏది ఘటిల్లితే అది మంగళము కొరకే మార్పులు తక్కువ వస్తే అదో భాగ్యం ఎక్కువ వస్తే మరో రకమైన భాగ్యము భాగ్యము అన్నది నేను డిఫైన్ చేసి చెయ్యను ఏది ఘటిల్లితే అదే భాగ్యము ఏది జరిగితే అది మన మంచితే అది సమత్వ బుద్ధి ఆ సమత్వ బుద్ధిలో అపేక్ష కోరిక ఉండదు అంచేత ఏమవుతుంది ఆ రిజల్ట్ వచ్చినప్పుడు వీడికి పర్టికులర్గా సుఖము అనే ఎక్సైట్మెంట్ ఉండదు దుఃఖము అనే ఉండదు సమత్వ బుద్ధిలో ఉంటాడు జీవితాన్ని ఆ విధంగా తీర్చిద్దుకు అవసరమా సంభవమా అని రెండు ప్రశ్నలు చూడండి మీరు వేదాంతులు ఫిలాసఫీ స్టూడెంట్స్ అయినట్లయితే ఆ రెండు ప్రశ్నలకి సమాధానం ఏమిటంటే ఎస్ అవసరం సుఖముల వంట పరుగులు తీస్తూ దుఃఖములు వచ్చినప్పుడు కృంగిపోతూ బతకడము అది తెలివైనటువంటి జీవనము కాదు ఇంటెలిజెంట్ లివింగ్ కాదు అది యూ హు గో బియాండ్ సుఖ దుఃఖ గో బియాండ్ గో బియాండ్ అని ఒక వాక్యం ఉంటుంది ఓ మహాత్ముడు ఉన్నాడు ఆయన క్యాలిఫోర్నియాలో ఆయనకి బియాండ్ ఆనంద అని పేరు పెట్టుకుంటు సద్యాసుల పేరును పెట్టుకుంటారు కదా సంస్కృతుల పేరును పెట్టుకుంటారు ఆయనకు గురువు గారు ఆయన మంచి సమత్వ బుద్ధి కలిగినటువంటి మంచి సాధకులు ఆయన గురువు గారు ఎవరు పెట్టారంటే నీ లక్షణం నాకు అర్థమైంది నీకు నేను బియాండ్ ఆనందాన్ని పేరు పెట్టుకున్నాను పెట్టారు మంచి పేరు గోబియాంగ్ నాకు ఎక్స్ప్రెషన్ అంటే చాలా దండం పెట్టాలి చూర్పు గోపియాండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ పెట్టుదాం గోపియాండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ దండం పెట్టు ప్రయాణానికి ఈ ముహూర్తం మంచి ముహూర్తము చెడ్డ ముబియాండ్ ముహూర్తం గోపియాండ్ ఏమిటండి కాలంలో ఖండాలన్నీ మనం కల్పించుకున్నామే కదా గోపియాండ్ మంచి ముహూర్తం ఏమిటంటే నన్ను ఒక ఆయన మంచి ముహూర్తం పెట్టమన్నారు ప్రయాణానికి పెట్టమంటే నేను ఏ పైన మీరు ఏ ట్రైన్కి వెళుతున్నారు గోదావరి గౌతమ ఎక్స్ప్రెస్ కోసం ఎన్నింటికి రాత్రి తొమ్మిదింపు మీ ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి ప్రయాణం అంటే సేపు పడుతుంది అరగంట పడుతుంది మీకు ముహూర్తం పెడుతున్న తీసుకోండి ఎయిట్ టు ఎయిట్ మధ్యలో మంచి చక్కటి శుభ ముహూర్తము అన్ని గ్రహములు నక్షత్రములు పాలలు రాశులు కూడా సమగ్రంగా పూర్ణంగా ఉన్నాయి మీరు వెళ్ళిరండి అది మంచి ముహూర్తం గో బియాండ్ వైషమ్యవంక కూడా తొలగించి పారేట చిన్న చిన్న విషయాల్లో మీరు మనస్సు పెట్టినట్లయితే పెద్దది మీ చేతికి వస్తుంది సమత్వం అనేటువంటి పెద్దది గో బియాండ్ ఈస్ట్ లెస్ట్ గో బియాండ్ హో బియాండ్ ఇంకా క్యాస్ట్ డివిజన్స్ పట్టు కూర్చున్నారా గో క్రీడ్ డివిజన్స్ పట్టుకున్నారా గో బియాండ్ రేస్ డివిజన్స్ గో బియాండ్ గోబియాండ్ రీజియనల్ డివిజన్స్ పట్టుకుంటున్నారా పది పంజాబీ మద్రాసీ అంటాం గోబియాన్ వాడి గురించి అనవసరం అవుతాం యూఆర్ ది పవర్ గోబియాండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ సెక్స్ సెకన్ బేసిక్ థింగ్స్ అంటే కొంచెం ఈజీ థింగ్స్ తోటి మీరు స్టార్ట్ చేసి గోబియా అప్పుడు సుఖము దుఃఖము గోబియాండ్ ఫుడ్ దగ్గర మీరు ప్రాక్టీస్ చేయొచ్చు రుచికరమైనది రుచి రుచ్యము రుచ్యము కానిది గోబియా ఇంట్లో పెట్టుకుని వదిలేసింది మేము ఇంకేసేది పుష్టికరమైన ఆహారము సైంటిఫిక్గా భోజనం చేయాలి పుష్టికరమైన ఆహారము ఏదో నాలిక అడ్డు వస్తుంది దిగడానికి కాబట్టి నాలిక ఆ అడ్డు టేస్ట్ మరీ కారణం ఎక్కువైతే తినలేము తినడం కష్టం అవుతుంది మరీ తక్కువైతే కూడా తినం కష్టమవుతుంది కాబట్టి మోడరేట్ మోడరేషన్ ఇస్ ది వాచ్ వర్డ్ కాబట్టి ద్వంద్వములను పసిగట్టి గోబియ్య ఓ మహాత్ములు ఈ సన్యాసులకి భోజనం దగ్గర కూడా దీనికి అభ్యాసం చేయిస్తారు ఇప్పుడు జైన సన్యాసులు ఉన్నారనుకోండి వాళ్ళకి అన్ని కలిపేసి భోజనం చేస్తారు కూర పప్పు పులుసు తెలుగు అప్పడం ఒడియం రైసు ఇంకేముంటాయి నెయ్యి ఉంటాయి కూడా వేసేయండి దాంట్లో అన్నీ కలిపి ఇంకేమైనా వడ్డించినా మావిడి కొడు ముక్కలు అప్పడాయి కూడా కలిపేసి ముద్ద చేస్తూ తినేస్తాయి and then they these trying to go beyond taste good taste bad taste not so good taste any varieties under you sir he is trying to go beyond now